ీగరుభ్యో నమ హరి ఓ శ్రీమహాగాధిపత నారాయణసమారంభా వ్యాసశంకరమధ్యమా అస్మార్యపర్య వందే గురుపరంపరా నారాయణం నమస్కృత మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత సారసంగ్రహంలో ఆశ్రమవాసిక పర్వాన్ని శ్రవణం చేస్తున్నాం నేటి తరం వాళ్లకు మహాభారతాన్ని అందించాలనే సంకల్పంతో ఆచార్యుల వారు మహాభారత సారసంగ్రహంగా రచించారు మహాభారతంలోని ధర్మాధర్మాల సునిశ్చిత విశ్లేషణను అందుకొని ఆనందించగలిగిన వాళ్లదే భాగ్యం చెవులున్నందుకు అదే సార్థకత శ్రీ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ మహాభారత సారసంగ్రహం ఆశ్రమవాసిక పర్వం మహాత్ములైన పాండవులు అన్ని విషయాల్లోనూ ధృతరాష్ట్రుని అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ రాజ్యం పాలించారు ఇదురుడు సంజయుడు యోత్సవు కృపాచార్యులు కూడా ధృతరాష్ట్రుని దగ్గరనే ఉంటుండేవాళ్లు కుంతి గాంధారి విషయంలో చాలా ఆదరభావం చూపుతుండేది ద్రౌపది సుభద్రా మొదలైన పాండవుల భార్యలందరూ ఇద్దరి అత్తగారుల విషయంలోనూ సమానమైన ఆదరభావంతో ప్రవర్తిస్తుండేవాళ్లు యుధిష్ఠిరుడు గాంధారి ధృతరాష్ట్రులిద్దరికీ రాజులకు తగిన శయన ఆసన భోజనాదులు ఏర్పాటు చేశాడు వ్యాసుడు ధృతరాష్ట్రుడికి నిత్యము పారమార్థిక విషయాలు మహాత్ముల చరిత్రలు చెబుతుండేవాడు ధర్మానికి లౌకిక వ్యవహారానికి సంబంధించిన పనులన్నీ విద్రుడు ముందుగా ధృతరాష్ట్రుడికి తెలిపి చక్కబెడుతుండేవాడు ధర్మరాజు ఎన్నడూ వాళ్లను ఏమీ అనలేదు ధృతరాష్ట్రుడు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఆయనకు పరిచారకులు వంటవాళ్లు రక్షకులు మొదలైన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తుండేవాడు దుర్యోధనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఎలాంటి రాజార్హ భోగాలు అనుభవించేవాళ్ళో అలాంటి భోగాలే గాంధారి ధృతరాష్ట్రులు అనుభవించారు ఉత్తర వియోగంతో బాధపడుతున్న వాళ్లకు ఎన్నడూ ఎలాంటి మానసిక క్లేశం కలగకుండా చూడాలని యుధిష్ఠుడు తమ్ముళ్లందరినీ ఆదేశించాడు భీమసేనుడు తప్ప మిగిలిన ముగ్గురు అన్నగారు చెప్పినట్లు అన్ని విధాల ధృతరాష్టుడికి ఏమీ బాధ కలగకుండా ఉండేటట్లు ప్రవర్తించారు జీవితం మొదలైన పనులన్నీ దుర్బుద్ధి ఈ ఋతరాష్ట్రుడే చేయించాడన్న భావం భీమసేనుడి మనసును పట్టుకుని పీడిస్తునే ఉన్నది యుష్ఠిరుడు అమాత్యాదులతో ఇతరులతోనూ కూడా నేను మీరందరూ కూడా రాజును సర్వ పూజించాలి ధృతరాష్ట్రుని ఆజ్ఞను ఎవరు పాలిస్తారో వాళ్లు నా మిత్రుడు పాలించని నా శత్రువులు వాళ్ళు దండనార్హులవుతారు మయాచైవద్ మాన్యే నరాధి నిదేశేతరాష్ట్రస్ ఎస్తి సమే సహృద్ విపరీతర అని ధర్మరాజు ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు ధృతరాష్ట్రుడు పుత్రుల కొరకై ఏ దానాలు చేసినా ఏ కార్యాలు చేసినా పాండవులలో ఏ ఒక్కరూ కూడా ఎన్నడూ అడ్డుపెట్టలేదు పాండవుల విషయంలో ఋతరాశుడు చాలా ప్రేమతో ప్రవర్తించాడు గాంధీ అయితే పుత్రశోకం పూర్తిగా విడిచిపెట్టి పాండవులనే తన పుత్రుడిగా భావిస్తూ వాళ్లపై అంత ప్రేమతో ఉన్నది సౌబలేయీతునయేష్ ప్రతిరోజు ధృతరాష్ట్రుడు పొద్దున్నే లేచి జపహోమాదులు నిలవర్తించుకుని బ్రాహ్మణుల చేత స్వస్తివాచనం చేయించి పాండవులకు అన్నిటా జయం లభించుగాక అని కోరుతుండేవాడు ఈనాడు ధృతరాష్ట్రుడు పాండుపుత్రుల వల్ల ఎంత సంతోషము ఆనందము పొందుతున్నాడో అంత సంతోష ఆనందాలు తన కుమారుని వల్ల కూడా పొందలేదు ధృతరాష్ట్రుడు విదురుడు కూడా ధర్మరాజు మంచితనం చేత పూర్తిగా సంతోషించారు గాని భీముని విషయంలో పూర్తి సంతోషంతో లేదు ఎందువలనంటే భీముడు అన్నగారికి ఎదురు చెప్పలేక వాళ్లతో బాగా ప్రవర్తించేవాడు కాని ధృతరాష్ట్రుని ముఖం చూడగానే అతని మనసు వికలం అయిపోయేది పైకి వాళ్ల విషయంలో అనుకూలంగా ఉన్నట్లు కనపడినా హృదయంలో మాత్రం కొంచెం ద్వేషభావంతోనే ఉండేవాడు గాంధారి ధృతరాష్ట్రులు ఈ విధంగా అన్ని గౌరవాలు పొందుతూ రాజభోగాలు అనుభవిస్తూ పద్నాలుగు సంవత్సరాలు సుఖంగా యుధిష్ఠుని సంరక్షణలో గడిపారు ధృతరాష్ట్రాదులు అరణ్యానికి వెళ్లాలని తలచుట ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో రాజు ధృతరాష్ట్రుడా యుధిష్ఠిరుడా అన్న విషయం ప్రజలకు తెలియలేదు ధృతరాష్ట్రుడే రాజను పెంచేటట్లు యుధిష్ఠిరుడు ప్రవర్తించాడు అయితే ధృతరాష్ట్రునికి తన దుర్మతి అయిన దుర్యోధనుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతని మనస్సులో భీముణ్ణి కూర్చి చెడుభావాలు కలుగుతూనే ఉండేవి భీముడు కూడా పైకి తెలియకుండా ధృతరాష్ట్రునికి అప్రియమైన పనులు చేస్తుండేవాడు తుతరాష్ట్రుడు ఏదైనా పని చేయమని ఎవరికైనా ఆజ్ఞాపిస్తే భీముడు తనకు విశ్వాసపాత్రుడైన వాళ్ల ద్వారా ఆ పని జరగకుండా చూస్తుండేవాడు ఒకనాడు భీముడు తన మిత్రులతో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఈ బాహువులతోనే దుర్మార్గులైన కౌరువులందరినీ వధించాను అని గాంధారి తుతరాష్ట్రులకు వినపడేటట్లు గట్టిగా దెబ్బ చరిచాడు ఆ మాటలు బుద్ధిమంతురాలైన గాంధారి చెవిన పడ్డాయి భీముని వాగ్బాణాలతో పీడితుడైన ధృతరాష్ట్రునికి కూడా పద్నాలుగు సంవత్సరాల తరువాత మనస్సులో నిర్వేదం ఏర్పడింది యుధిష్ఠురునికి ఈ విషయాలేమీ తెలియవు కాంధారీసర్వధర్మ జా తాన్యీకాని శుశ్రువే తే వర్షే సమాతీతే నరాధిప రాజానిర్వేద మాపేదే భీమవాగ్బాణ పీడిత నాన్వబుద్ధత త్రాజ కుంతి పుత్రో పుత్రోధిష్ఠిర రుతరాష్ట్రుడు మిత్రులందరినీ పిలిపించి నా అపరాధం మూలానే ఏ విధంగా కౌరవుల క్షయం అయిందో మీ అందరికీ తెలుసు కదా విద్రుడు కృష్ణుడు సంజయుడు వ్యాసుడు మొదలైన హితైషులు చెప్పిన మాటల వినక పుత్రస్నేహంతో నేను మహా అపరాధం చేశాను పితృ పైతామహమైన రాజ్యం పాండవులకు చెందవలసింది వాళ్లకు ఇవ్వలేదు నేను చేసిన ఈ తప్పులన్ని శల్యాల వలైన హృదయాన్ని వేధిస్తున్నాయి ఈ పదిహేనవ సంవత్సరంలో నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ప్రారంభించాను రోజులో నాలుగో భాగంలో గానీ ఒక్కొక్కప్పుడు ఎనిమిదవ భాగంలో గాని కేవలం దాహం మాత్రం తీర్చే ఆహారం తింటున్నాను ఈ విషయం గాంధారికి తెలుసు వ్రతం అనే పేరుతో నేల మీద దర్భలు పరుచుకొని మృగ కప్పుకొని జపిస్తూ క్షీణిస్తున్నాను గాంధారి కూడా అట్లాగే చేస్తున్నది యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించిన పుత్రులను కూర్చి నేను విచారించటం లేదు అది క్షత్రియ ధర్మం ఈ విధంగా అందరితో చెప్పి యుధిష్ఠిరుడితో అంటూ ఉన్నాడు యుధిష్ఠిర నీకు భద్రం అగుగాక నీ పాలనలో చాలా సుఖంగా ఉన్నాను ఎన్నో దానాలు చేశాను పుణ్యం సంపాదించాను పుత్రులను పోగొట్టుకున్న ఈ గాంధారి ధైర్యం అవలంబించి నన్ను చూసుకుంటున్నది ద్రౌపదికి చేసిన అపకారం ఆ దుష్టబుద్ధులందరూ వాళ్లు చేసిన పనికి ఫలితంగా యుద్ధంలో హతులయ్యారు ద్రౌపదికి అపకారం చేసిన ఆ దుష్టబుద్ధులందరూ వాళ్లు చేసిన పనికి ఫలితంగా యుద్ధంలో హతులయ్యారు వాళ్ల కోసం నేనేమీ చేయవలసింది లేదు వాళ్లు వీరస్వర్గం పొందారు నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నేను గాంధారి పుణ్యం సంపాదించాలి నేను నారచీరలు ధరించి అరణ్యంలో ఉంటూ తపస్సు చేసుకుంటాను నువ్వు రాజువు అందుచేత నువ్వు అనుమతి ఇవ్వాలి నేను గాంధారి తపస్సు చేసుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాం పుత్రులకు రాజ్యం అప్పగించి తపస్సుకై అరణ్యాలకు వెళ్లటం మన కులధర్మం నేను నా భార్య కూడా వాయుభక్షణం చేస్తూ లేదా నిరాహారులమై తపస్సు చేసుకుంటుంటే దానివల్ల నీకు లాభం కలుగుతుంది ప్రజలు పుణ్యం చేసినా పాపం చేసినా దానిలో కొంత భాగం రాజుకు చెందుతుంది కదా ఆ మాటలు వినగానే విధిష్ఠుడు శోకావిష్ఠుడై క్షీ నేనెంత నీచుడను రాజ్య వ్యవహారంలో పడి నీవు ఆహారం తీసుకోనటం లేదు భూమి మీద అన్న విషయం తెలుసుకోలేకపోయాను నా తమ్ములకు కూడా తెలియదు నీకు ఇంత శ్రమ కలిగించినా నాకు ఈ రాజ్యం ఎందుకు భోగాలెందుకు యజ్ఞాలెందుకు నువ్వే మాకు తండ్రి తల్లి గురువు కూడా నువ్వు లేకుండా మేము ఎక్కడ ఉండగలం రాజా నీ ఔరసపుత్రుడైన ఈ యూత్సువును రాజును చేద్దాం నువ్వు రాజ్యం పరిపాలించు నేను వనానికి వెళ్లిపోతాను నాకు మళ్లీ మరొక అపకీర్తి వచ్చేటట్లు చేయకు ఈ రాజ్యానికి నువ్వే రాజు నేను నీ అధీనంలో ఉన్నవాడను మాకు దుర్యోధనుడి విషయంలో ఏమాత్రమూ కోపం లేదు అలా జరగవలసి ఉంది జరిగిపోయింది అప్పుడు మనం అందరము మోహంలో పడ్డాం నువ్వు అరణ్యానికి విడితే నీ వెనకనే నేను వస్తాను ఒట్టు పెట్టి నీకు శుశ్రూష చేస్తూ మేం ఉన్న శోకాన్ని తొలగించుకుంటాం అన్నాడు నాయనా నాకు తపస్సు చేసుకోవాలనే అభిలాష ఉంది నాకు అనుమతి ఇ చాలా కాలం నీ దగ్గర ఉన్నాను నువ్వు నాకు సేవ చేశావు అని ధృతరాష్ట్రుడు అంజలి ఘటించి వణికిపోతున్న యుధిష్ఠిరుడితో పలికి నా పక్షాన మీరు యుధిష్ఠిరునికి నచ్చజెప్పండి నా మనస్సు పనిచేయటం లేదు వయసు ఎక్కువగా మాట్లాడటం చేత నేనేమి చెప్పలేకుండా ఉన్నాను అని పక్కనే ఉన్న కృపిణితోనూ సంజయుడితోనూ అంటూ స్పృహ తప్పి గాంధారి మీదికి ఒరిగిపోయాడు అది చూసి యుధిష్ఠిరుడు అయ్యో శత సహస్ర నాగబలవంతుడైన రాజు ఎలా పడిపోయాడు అంటూ చేతితో చలన నీళ్లు ముఖం మీద గుండెల మీద మెల్లగా తుడిచాడు రత్నాలు ఔషధులు ధరించిన ఆ చేయి స్పర్శ తగలగానే రుతురాష్ట్రుడికి స్పృహ వచ్చింది రుతరాష్ట్రుడు నాయన నీ హస్తస్పర్శ తగలగానే నా ప్రాణాలు లేచి వచ్చాయి నేను ఆహారం తీసుకుని ఇది ఎనిమిదవ కాలం అందుచేత కదల ఉన్నాను నిన్ను బ్రతిమాలటం మూలానా అలసట కూడా వచ్చింది అన్నాడు అప్పుడు యుధిష్ఠిరుడు పోరోకంగా తన శరీరం అంతా చేతితో నిమిరాడు రుతాష్ట్రుడు కోలుకుని యుధిష్ఠిరుణ్ణి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితో అన్నాడు ముందు నువ్వు ఆహారం తీసుకో తర్వాత ఏమి చేయాలో చూద్దాం అన్నాడు యుధిష్ఠిరుడు నువ్వు అనుజ్ఞ ఇచ్చిన తర్వాతనే ఆహారం తీసుకుంటాను అన్నాడు ధృతరాష్ట్రుడు అతడలా అంటుండగా వ్యాసుడు ప్రత్యక్షమై యుధిష్ఠిరా ధృతరాష్ట్రుడు చెప్పినట్లు చెయ్యి వృద్ధుడు హతపుత్రుడు అయిన అతడు ఈ దుఃఖం చాలా కాలం సహించదలని నా అభిప్రాయం గాంధారి కూడా ధైర్యంతో అతి ఈ పుత్రశోకం భరిస్తూ ఉన్నది వీళ్లని అరణ్యానికి వెళ్లని ఇతడు వెర్ధంగా ఇక్కడనే మరణించకూడదు వార్ధక్యంలో అరణ్యాలకు వెళ్లటం రాజర్షుల ధర్మం కదా అన్నాడు యుధిష్ఠిరుడు అంగీకరించాడు వ్యాసభగవానుడు అంతర్ధానం చెందాడు రాజా భగవంతుడైన వ్యాసుడు నీవు కృపుడు విద్రుడు యూత్సు సంజయుడు మీరందరూ నాకు మాన్యులు కులం హితాన్ని కోరేవాళ్లు మీరు చెప్పినట్లు చే నేను చేయాలి కదా ముందుగా ఆహారం తీసుకో తర్వాత ఆశ్రమానికి వెళ్లవచ్చు అని యుధిష్ఠిరుడు అన్నాడు హృతరాష్ట్రుడు గాంధారి సోదరుడు కృప సంజయులు వెంటరాగా ఇంటికి వెళ్లి పూర్వాహనిక క్రియలు పూర్తి చేసుకుని భోజనం చేశాడు గాంధారి విద్రుడు పుంచాదులు కూడా భోజనాలు చేశారు ఉత్తరాష్ట్రుడు మళ్లీ యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడు దగ్గరనే కూర్చున్న యుధిష్ఠిని వీపుపై ప్రేమపూర్వకంగా నిమురుతూ రహస్యంగా అనేక రాజధర్మాలు బోధిస్తూ అశ్వమేధ సహస్రేణే పతి పాలయేద్వాణ ప్రజాస్తుల్యం ఫలం లభేత్ అని మాటలతో ముగించాడు నేను తప్పక నువ్వు ఆదేశించిన విధంగా రాజ్య రాజ్యపాలనం చేస్తాను అని విధిష్ఠిరుడన్నాడు ఋతరాష్ట్రుడు గాంధారి గృహానికి వెళ్ళాడు ధర్మచారిణి అయిన గాంధారి ఒకనాడు సుఖాసనోపవిష్టుడైన ధృతరాష్ట్రుణ్ణి వ్యాసమహర్షి యుధిష్ఠిరుడు కూడా అనుజ్ఞ ఇచ్చారు కదా వనానికి ఎప్పుడు వెళదాం అని అడిగింది దేవి తొందరలోనే వెళదాం నేను ప్రకృతులను పురప్రముఖులు రాజ్యప్రముఖులు మొదలైన వాళ్లను ఇంటికి పిలిచి వాళ్లకు కూడా తెలిపి కపట జూతం వాడిన పుత్రులందరి కొరకు మరణానంతరం ఇచ్చే దానాలు ఇచ్చి వనానికి వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజుకు ఈ విషయం తెలుపగా అతడు కురుజాంగల ప్రదేశానికి చెందిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులందరినీ రప్పించాడు యుతరాష్ట్రుడు అంతఃఃపురం నుండి బయటికి వచ్చి ఆ పౌర జానపదానపదులను ప్రకృతులను ఉద్దేశించి అంటున్నాడు మీరు కురువంశీయులమైన మేము స్నేహభావంతో పరస్పరము హితం కోరుతూ చాలా కాలం నుంచి కలిసి ఉంటున్నాం ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు తప్పగా ఆచరించాలి నేను గాంధారితో కలిసి అరణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను వ్యాసమహర్షి యుధిష్ఠిరుడు కూడా అందుకు అంగీకరించారు మీరు కూడా మీ అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను చిరకాలం నుంచి మీకు మాకు ఎలాంటి స్నేహపూర్వకమైన సంబంధం ఉన్నదో అలాంటి సంబంధం ఇతర దేశాలలోని రాజులకి ప్రజలకీ లేదని నా అభిప్రాయం అస్మాకంభవ రాజ్యామితి మేనూ గాంధారీ కూడా ఈ వయస్సులో అలసిపోయి ఉన్నాం పుత్రవియోగం కూడా కలిగింది ఉపవాసాలు చేసి కృషించిపోయాం విధిష్ఠుడు రాజైన తర్వాత చాలా సుఖాలు అనుభవించాం దుర్యోధనుడి ఐశ్వర్యం కంటే కూడా ఇతని ఐశ్వర్యం గొప్పదని అనుకుంటున్నాను వృద్ధులము పుత్రవిహీనులమూ అయిన మాకు ఇటుపైన అరణ్యం తప్ప గతి ఏదీ లేదు కదా మహాభావులారా అందుచేత మేమిద్దరము వనానికి వెళుతున్నాం అనుమతి ఇవ్వండి ఆ మాటలు విని జనులందరూ బాష్పంచేత మాటలాడలేక లోన దుఃఖించారు వాళ్ళేమీ మాటలాడలేకపోవటంతో ఋతరాష్ట్రుడు మళ్లీ ఇలా అంటున్నాడు ఈ భూమిని శాంతనుడు ధర్మానుసారంగా పాలించాడు తర్వాత భీష్ముని సంరక్షణంతో మా తండ్రి అయిన పాలించాడు నా ప్రియ సోదరుడు పాండువు ఏ విధంగా పరిపాలించాడో మీకందరికీ తెలుసు దుర్యోధనుడు నిష్కంఠకంగా ఈ రాజ్యాన్ని అనుభవించినప్పుడు నేను కూడా బాగుగానే ఓగుగాను మీ శుశ్రూష చేశాను అదంతా మీరు క్షమించాలి దుర్యోధనుడు దుర్బుద్ధియే అయినా తెలివి తక్కువ అతడు మీ విషయంలో మాత్రం అపరాధం ఏమీ చేయలేదు అయితే దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు స్వయంగా చేసిన అపరాధం వల్ల చాలా జనక్షయము రాజక్షయము జరిగాయి ఈ విషయంలో నేను మంచిగా ప్రవర్తించానా చెడ్డగా ప్రవర్తించానా అనే దాన్ని గూర్చి మీ మనస్సుల్లో ఆలోచించవద్దు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఈ రాజు వృద్ధుడైపోయాడు పుత్రులందరూ మరణించారు కష్టాలలో ఉన్నాడు పూర్వరాజులు వంశానికి చెందినవాడు అనే అభిప్రాయంతోనైనా నన్ను క్షమించండి జాలిపడదగినది దీనురాలు పుత్రశోక పీడితురాలు అయిన గాంధారి కూడా నాతో కలిసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నది పుత్రులను పోగొట్టుకున్న ఈ వృద్ధులిద్దరూ దుఃఖిస్తున్నారు అని గుర్తించైనా మీరు మాకు అనుజ్ఞ ఇవ్వండి ఇటుపైన కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడే మీకు పాలకుడు మీరందరూ కష్టసుఖాలు రెండింటిలోనూ అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సర్వధర్మ అర్థాలు తెలిసిన మహా తేజస్శాల లోకపాలులతో సమానులు అయిన నలుగురు సోదరులు సచివులుగా ఉన్న యుధిష్ఠిరుడికి కష్టాలేవీ రావనే అనుకోండి అయౌరవో రాజ కుంతీపుత్రిష్టిరవద్ర్ద్రవ్య సమే విషమే చ నాత విషమం చైవ్యతి కదాచన చరస సచివాతర విపులౌజకాల సమాహేతిధర్మాధర్శిన యుధిష్ఠిరుడు సకల భూత జగత్పతి అయిన బ్రహ్మదేవుని వంటి మహా తేజస్శాలి అతడు మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు కేవలం నేను చెప్పాలి కదా అని చెబుతున్నాను అవశ్యమేవక్తమితి కృత్వామి వహ ఈ యుధిష్ఠిరుణ్ణి మీ అందరి చేతుల్లోనూ న్యాసంగా ఉంచుతున్నాను మిమ్మల్ని అందరినీ ఇతని చేతులలో న్యాసంగా ఉంచుతున్నాను నా కుమారుడుగాని నాకు సంబంధించిన వాళ్ళెవళ్లైనా కాని మీ విషయంలో ఏదైనా అపరాధం చేసి ఉంటే అందుకు క్షమించండి అత్యంత గురుభక్తులైన పెద్దల మీద గౌరవం గల మీకు ఇదే అంజలి ఇదే నమస్కారం ధనాశాపరులై అస్థిర బుద్ధులై స్వేచ్ఛగా ప్రవర్తించిన వాళ్లందరి పక్షాన నేను గాంధారి మిమ్మల్ని క్షమయాచిస్తున్నాం ఉత్తరాష్ట్రుని మాటలు విన్న పౌర జానపదులు కన్నీళ్లు కారుస్తూ ఒకళ్ళనొకళ్లు చూసుకుంటూ నిలబడిపోయారు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు సాంబుడను బ్రాహ్మణుడు ఋతరాష్ట్రుణ్ణి ఓదార్చుట పౌరులెవరూ మాట్లాడలేకపోవటంతో ఋుతరాష్ట్రుడు ప్రజ్ఞాచ్యక్షు అవటంచేత వాళ్ల అభిప్రాయం ఏమో తెలియక మరొక సజ్జనులారా నేను వనానికి వెళ్లటానికి మా తండ్రి అయిన కృష్ణద్వైపాయనుడు రాజైన ఇరిష్టరుడు కూడా అనుమతి ఇచ్చారు హతపుత్రుడనై భార్యతో కూడా విలపిస్తున్న నేను మళ్లీ తల నమస్కరిస్తున్నాను మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు శోకభరితాలైన అతని మాటలు విని ఆ ప్రజలందరూ కూడా ఉత్తరీయాలతోనూ చేతులతోనూ ముఖాలు కప్పుకుంటూ ఏడ్చారు సదాచారవంతుడు మాటలలో నేర్పరి విద్యావంతుడు అయిన సాంబుడును బ్రాహ్మణుడు ముందుకు వచ్చి అంటున్నాడు రాజా ఈ జనులందరూ వాళ్ల మాటలు నా ఎందుంచి మాట్లాడుతున్నారు నేను వీళ్లందరి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను ఈ వంశానికి చెందిన ఏ రాజు కూడా ప్రజల అనురాగ కాకుండా లేడు ఈ వంశం రాజులందరూ తండ్రుల వలె ప్రజలను పాలించారు రాజా దుర్యోధనుడు కూడా మా మాకెన్నడూ ఏ కష్టమో కలిగించలేదు వ్యాసుడు మనందరికీ పరమ గురువు ఆయన చెప్పినట్లే చెయ్యి అయితే నీవు మమ్మల్ని విడిచి వెళ్లటం చేత మేము దుఃఖార్థులం అవుతున్నాం సందేహం లేదు శాంతనుడు భీష్ముని రక్షణలో ఉండి చిత్రాంగదుడు నీ పర్యవేక్షణలో పాండురాజు ఏ విధంగా పాలించారో దుర్యోధనుడు కూడా ఆ విధంగానే ప్రజలందరినీ పాలించాడు రాజా నీ పుత్రుడు స్వల్పమైన అపకారం కూడా ప్రజలకు చేయలేదు మేమందరము ఆ రాజు విషయంలో తండ్రి పూర్తి విశ్వాసంతో ఏ విధంగా సుఖంగా ఉండేవాళ్లమూ నీకు బాగా తెలుసు నీత్రస్ నృప ఇతరవిస్త వయమాస్మ యథామ్యవతో విదితం తథా విష్ఠిరుడు వెయ్యి సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు అతని పాలనలో కూడా మేమందరము సుఖంగా ఉంటాం అనేక యాగాలు చేసిన ధర్మాత్ముడైన అతడు సంవరణ భరతాదుల మార్గంలో రాజ్యం పాలిస్తాడు రాజా నీ పాలనలో మేం చాలా సుఖంగా ఉన్నాం నీయెందుగాని నీ పుత్రులలో గాని అత్యల్పమైన దోషం కూడా ఏమీ లేదు దుర్యోధను మూడాన జాతి వినాశం జరిగింది అన్నావు కదా ఆ విషయంలో నేను నీకు నివేదిస్తున్నాను అదంతా దుర్యోధనుడు చేయలేదు నువ్వు చేయలేదు కరణ శకున్యాదులు కూడా చేయలేదు కురుక్షయానికి దైవమే కారణం దైవాన్ని ఎవరూ ఎదిరించలేరు కదా రాజా పద్దెనిమిది అక్షోహిణీల సేన పద్దెనిమిది రోజుల్లో నశించిపోయిందంటే ఇది దైవబలం కాగ మరేమిటి ఈ జగత్తుకంతటికి ప్రభు నీవు అందరికీ పూజ్యుడువు అందుచేత ధర్మాత్ముడైన నీ కుమారుడు వీరలోకం పొందుగాక అని మేం కోరుకుంటున్నాం నీవు కూడా ధర్మంలో స్థిరమైన స్థితిని పొందుతావు ఎందుచేతనంటే నీవు సకల ధర్మాలు తెలిసిన మంచి నియమ సంపన్నుడవు నీవు పాండవుల విషయంలో ఇలాంటి మంచి దృష్టితో ఉన్నావంటే అది వ్యర్థం కాదు పాండవుల భూమి నేమిటి స్వర్గలోకాన్ని కూడా పాలించడానికి సమర్థుడు శీలమే పోషణంగా గల పాండవులను ప్రజలందరూ సుఖాలలోనూ కష్టాలలోనూ కూడా అనుసరించి ఉంటారు మహారాజైన యుధిష్ఠిరుడు పూర్వరాజులిచ్చిన బ్రహ్మదేయాలను అగ్రహారాలను ఇతరులందరికీ ఇచ్చిన సౌకర్యాలను యథాతథంగా కొనసాగిస్తాడు బ్రహ్మదేయాగ్రహారాంశ పారిబర్హాశ్చ పార్థివ పూర్వరాజిపన్నాంశ పాలయత్యేవ పాండవ పెద్ద మనస్సు గల యుధిష్ఠురుడు ముందు చూపు కలవాడు మెత్తనివాడు కుబేరుడు వలె సర్వ సమర్థుడు ఇతను చుట్టూ ఉన్న సచివులందరూ క్షుద్రత్వం లేనివాళ్లు ఇతడు శత్రువుల ఎందు కూడా దయ కలవాడు వంచన ఎరగని ప్రతి విషయము రుజువుగా ఆలోచిస్తాడు ఇతడు మమ్మల్ని అందరినీ పాలించినట్లు పాలిస్తాడు యుధిష్ఠిరుడి చెప్పు చేతలలో ఉండేవాళ్ళవడం చేత భీమార్జనాదులు కూడా ప్రజలకు ఎన్నడూ అప్రియం చెయ్యరు పరాక్రమవంతులైన ఈ మహాత్ములు మంచివాళ్ల విషయంలో మృదువుగా ఉంటారు చెడ్డవాళ్ల విషయంలో సర్పాల ప్రవర్తిస్తారు ఎల్లప్పుడూ పౌరుల ప్రియం కోరుతుంటారు మందృదుషు కౌరవ్య తీక్ష్ణే శ్వాసీ విశోపమా వీర్యవంతో మహాత్మాన పౌరాణ ప్రియరత కుంతిగాని పాంచాలి గాని ఉలూపి ఉలూపిగాని సుభద్రగాని ఎవరూ కూడా ప్రజలకు అప్రియమైన పనులు చేయరు రాజా నువ్వు నాటగా యుధిష్ఠుడి పెంచిన ఈ స్నేహాన్ని పౌరులు జానపదులు కూడా ఎన్నడూ త్రోసిపోరుకృతమివర్ధ పృష్ట కరిష్యంతిజానపదాచనా మహారథులైన పాండవులు తాము ధర్మపరాయణులై ఉంటూ అసర్మిష్ఠులెవరైనా ఉంటే వాళ్లను కూడా పాలిస్తారు రాజా అందుచేత నీకు యుధిష్ఠులను కూర్చిన చింత ఏమీ అవసరం లేదు ధర్మసమ్మతమైన పనులు చేసుకో పురుషర్షభ నీకు నమస్కారం సరాజన్ మానసం దుఃఖమపనీయర్మాణిధర్మ్యాణి నమస్తేందన ధర్మసమ్మతాలు సద్గుణ సంపన్నములు అయిన ఆ బ్రాహ్మణుని మాటలు విని ప్రజలందరూ సాధు సాధు అంటూ అభినందించారు ఋతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని చెప్పిన మాటలు అనేక విధాలుగా మెచ్చుకున్నాడు వాళ్లు ప్రకటించిన శుభమైన మనోభావాలకు చాలా సంతోషిస్తూ వాళ్లందరికీ అంజలి ఘటించి నమస్కరించాడు వాళ్లందరూ మెల్లమెల్లగా వెళ్లిన తరువాత గాంధారితో కలిసి తన గృహానికి వెళ్లాడు తెల్లవారగానే విదుడు ధృతరాష్ట్రుడు పంపగా విధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి కురుకుల శ్రేష్ట వనవాసానికి వెళ్ళటానికి దీక్ష వహించిన వచ్చే కార్తీక పూర్ణిమ నాడు బయలుదేరి వనానికి వెళదామనుకుంటున్నాడు వనానికి వెళ్లటానికి ముందు భీష్ముడికి ద్రోణుడికి సోమదత్తుడికి శల్యుడికి తన కుమారులందరికీ శ్రాద్ధం నిర్వర్తించాలని సంకల్పించాడు నువ్వు అంగీకరిస్తే నీచుడైన సైంధవుడి కూడా నిర్వర్తించాలని అనుకుంటున్నాడు దానికి అవసరమైన ధనం నిన్ను అడగాలని కోరుతున్నాడు అని చెప్పాడు విధుడి మాటలు వినగానే యుధిష్ఠిడు అర్జునుడు సంతోషపూర్వకంగా అందుకు అంగీకరించారు అయితే భీముడు అందుకు అంగీకరించలేదు అర్జునుడు అతన్ని అంగీకరింపజేయటానికి భీమ వనవాసానికి దీక్ష వహించిన వృద్ధుడైన రాజు బంధువులందరికీ కావలసిన వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలని అనుకుంటున్నాడు నీవు జయించిన ధనం భీష్మాదుల కోసం కావాలని కోరుతున్నాడు నువ్వు అంగీకరించాలి మహాబాహు మనం పూర్వం ఎవరినైతే యాచించామో ఆ ధృతరాష్ట్రుడే ఈనాడు దైవవశం చేత మనని యాచిస్తున్నాడు కాలం ఎలా మారిపోతుందో చూడు దిష్ట్యాత్వే మహాబాహో ధృతరాష్ట్రః ప్రయాచతే యాచితో భూమండలాంతటిని ఏలిన ఈ రాజు శత్రుడు తన వాళ్ళనందరినీ సంహరించగా ఈనాడు వనానికి వెళ్లాలని అనుకుంటున్నాడు ఈ విషయంలో నువ్వు అడ్డు చెప్పవద్దు అలా చేయటం అపకీర్తికరం అధర్మము కూడా అన్నాడు ఆ మాటలు విన్న భీముడు అర్జున భీష్మునికి సోమదత్తునికి భూరిశ్రవస్సుకి శల్యుడికి ద్రోణుడికి ఇతరులకి శ్రాద్ధం మనమే పెడదాం మన తల్లి కుంతి కనునికి పెడుతుంది కుంతీకరణాశ భీష్మాదులెవరికి ఋతరాష్ట్రుడు శ్రాద్ధం పెట్టవలసిన పని లేదు మనం అందుకు శత్రువులు మనల్ని నిందిస్తారు జనక్షయానికి కారణభూతులైన దుర్యోధనాదుల ఉత్తమ ప్రాప్తి కోసం వాళ్ళను ఉద్దేశించి ప్రేత మనం చేయనక్కరలేదు వాళ్ళు ఒక కష్టంలో నుంచి మరొక కష్టంలోనికి వెళుతూ అలాగే బాధపడుతూ ఉండాలి పన్నెండు సంవత్సరాల వనవాసాన్ని ద్రౌపదికి అన్ని కష్టాలు కలిగించిన ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు ఈనాడు మన మీద ఋతరాష్ట్రుడు చూపిస్తున్న ప్రేమంతా ఆనాడు ఎక్కడికి పోయింది వనంలో దొరికే ఆహారం తింటూ పదమూడు సంవత్సరాలు అరణ్యాలలో తిరిగాం కదా ఆనాడు భీష్ముడు దోణుడు సోమదత్తుడు ఏమైపోయారు ఆనాడు నీ పెద తండ్రి నిన్ను తండ్రి వలే కదా పార్థ కులపాంసనుడు ఈ దుర్బుద్ధి ఆనాడు జూతం ఆడుతున్నప్పుడు జయం మనకే వచ్చిందా అంటూ విదురుణ్ణి అడిగిన విషయం మర్చిపోయావా అంటూ అర్జునుడి మాటలకు తీవ్రంగా అడ్డుపడ్డాడు భీష్ముడు ఇంకా ఇలా ఏదో అనబోతుంటే యుధిష్రుడు కొంచెం గట్టిగా మాట్లాడకు అని మందలించాడు తమేవం వాదినం రాజా కుంతి పుత్రోిష్ఠిరచవచనం ధీమాన్ భర్సయన్ అప్పుడు అర్జునుడు ధీమా నువ్వు నాకు అన్నవు పూజ్యుడవు ఇంతకంటే ఎక్కువ నేనేమీ చెప్పకూడదు రాజర్షి అయిన ఋతరాష్ట్రుణ్ణి మనం అనేవిధాలా గౌరవించాలి పురుషోత్తములైన సాధువులు ఆర్జుల కట్టుబాట్లను అతిక్రమించకుండా అపరాధాలను స్మరించక ఇతరులు చేసిన ఉపకారాలనే స్మరిస్తారు భీమజ్యేష్టో గురుర్మే నాతోత్సహేతరాష్ట్రురాజర్షి సర్వ మానమర్హతి న స్మరత్యపరాధాని స్మరంత అసంభిన్నార్య మర్యాద సాధవ పురుషోత్తమా ఈ సంభాషణ అంతా ఆయన తర్వాత ఇదిష్ఠుడు విద్రుడితో రాజుకు ఎంత ధనం కావాలో అంత ధనమూ కూడా నా ధనాగారం నుంచి తీసుకున్నామని చెప్పు భీముని మనస్సు బాధపడకూడదు అన్నాడు విద్రుడితో ఇలా అని ఇదిష్ఠుడు అర్జునుణ్ణి మెచ్చుకున్నాడు భీముడు అర్జునుడి వైపు క్రీగంటితో చూశాడు విధిష్ఠుడు మళ్లీ విదురుడితో భీమసేనుడు అరణ్యవాసకాలంలో ఎండనక వాననక చలి అనక చాలా కష్టాలనుభవించాడు అందుచేత అతడు చాలా మాట్లాడినా అతని విషయంలో ఏమీ కోపం చెందవద్దని కూడా రాజుతో చెప్పు రాజుకు ఎంత ధనం కావాలో అంత ధనం తీసుకుని వెళ్లి యథేచ్ఛగా దాన ధర్మాదులను అవసరమైతే అర్జునుడి ఇంట్లోని ధనం కూడా తీసుకు వెళ్లమని కూడా ఆయనకు చెప్పు అంతేకాదు ఈ శరీరం కూడా ఆయనదే అని చెప్పు విద్రుడు రుద్రాష్ట్రమ వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు భీముడు దుర్యోధనాథుడు తమకు పెట్టిన కష్టాలన్నీ స్మరించి మొదట్లో అంగీకరించకపోయినా యుధిష్ఠిర అర్జునుడు నచ్చజెప్పగా చివరికి అంగీకరించాడు భీముని విషయంలో నువ్వు మనసులో ఏమీ ఉంచుకొనకు అని కూడా యుధిష్ఠిరుడు నీతో చెప్పమన్నాడు అందుచేత నువ్వు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేయవచ్చు అన్నాడు ఋతరాష్ట్రుడు చాలా సంతోషించి పది రోజుల పాటు నిర్విరామంగా శ్రాదయజ్ఞమో దాన యజ్ఞము నిర్వర్తించాడు ధన రూపంలోనూ వస్తురూపంలోనూ భోజన రూపంలోనూ వేలకొలవి జనులకు దానాలు చేశాడు యుధిష్ఠిరుడి ఆజ్ఞ ప్రకారం గణకులు లేఖకులు ధనరాశులు దగ్గర పెట్టుకుని ఇతనికెంత ఇయ్యాలి ఇతనికెంత ఇయ్యాలి అని ఋతరాష్ట్రుణ్ణి అడుగుతూ వంద ఎమ్మంటే వెయ్యి వెయ్యి ఎమ్మంటే పదివేలు ఈ విధంగా దానాలు చేశారు అనిశం ఎత్ర పురుష గణకా లేఖకాస్త వచనాపృంత స్మత నృపం శతేయే దశ శత సహస్రే చాయతం తద చనా కుంతీపు ఈ విధంగా ఋతరాష్ట్రుడి పుత్రపౌత్రాదులకు పితరులకు తనకు గాంధారి కూడా ఔర్ధ్వేహిక్రియలు చేశాడు ఏం స పుత్రపత్రణ పూణణ ఆత్మనస్తథాధార్యాచ మహారాజ ప్రదా ఔర్ధ్వేహి ఆ రాజు దానాలు చేసి చేసి అలసిపోయాడు ఆ దాన యజ్ఞం ఆపివేశాడు ఋతరాష్ట్రుడు వనానికి బయలుదేరుట పది రోజుల ఔర్ధ్వ కార్యాలు పూర్తి చేసుకుని ఋతరాష్ట్రుడు మరునాడు కార్తీక పూర్ణిమ బ్రాహ్మణుల చేత ఇష్టి చేయించి అగ్నులను ముందుంచుకొని నారచీరలు అజనము ధరించి వనానికి బయలుదేరాడు రాజప్రాసాదంలో ఉన్న పురుషులు స్త్రీలు అందరూ శోకావిష్ణులై రోధిస్తూ గాంధారి ధృతరాష్ట్ర వెనకనే వెళ్ళారు ముందు కుంతి నడవగా కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారి ఆము భుజం పట్టుకుని నడిచింది గాంధారి భుజం పట్టుకుని ధృతరాష్ట్రుడు నడిచాడు ధృతరాష్ట్రుడు తన కూడా వస్తున్న బంధువర్గాన్ని మిత్రులను పౌరులను బతిమాలి వెనక్కు పంపివేశాడు విజుడు సంజయుడు మాత్రం గాంధారి ధృతరాష్ట్రులతో వనానికి వెళ్లటానికి నిశ్చయించుకున్నారు కుంతి కూడా వాళ్ళందరితోనూ ఆ వనవాసానికి వెళ్లి వాళ్లకు ఉపచారం చేస్తూ వనంలోనే ఉండి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుని వాళ్లతో పాటు నడిచి వెళ్లిపోతున్నది ఈ విషయం పాండవులకు తెలియదు పౌరులందరూ వెనక్కి వెళ్లిపోయిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడి అనుమతితో నగరానికి వెళ్లటానికి సిద్ధమయ్యారు విధిష్ఠుడు తల్లి వద్దకు వెళ్లి అమ్మా రాజుతో కూడా నేను వెడతాను నువ్వు కోడలు అమ్మ రాజుతో కూడా నేను వెళతాను నువ్వు కోడళ్ళందరితోనూ కలిసి నగరానికి వెళ్ళు అన్నాడు కుంతి గాంధారితో నడుస్తూనే పుత్ర సహదేవుణ్ణి జాగ్రత్తగా చూసుకో మహావీరుడైన కరుణ్ణి స్మరిస్తూ ఉండు మహావీరుడైన కరుణుణ్ణి స్మరిస్తూ ఉండు నేను కర్ణుడి విషయంలో ముందుగానే మీకు చెప్పక చాలా పొరపాటు చేశాను అతడు త్వరించటానికే చాలా దానాలు చెయ్యి ద్రౌపదికి ప్రియమైన పనులు మాత్రమే చేస్తూ భీమ అర్జున నకులను జాగ్రత్తగా చూసుకో కులభారం అంతా ఇప్పుడు నీ మీదే ఉంది కదా నేను వీడిద్దరికీ శుశ్రూష చేస్తూ వనంలో నివసించి తపస్సు చేసుకుంటాను అన్నది ఆ మాట వినగానే యుధిష్ఠిరుడు నిశ్చేష్టుడయ్యాడు నోటి వెంట మాట బయటకు రాలేదు క్షణకాలం ఆలోచించి నువ్వు వనంలో ఎలా ఉండగలుగుతావు నువ్వు వాసుదేవుని ద్వారా పంపిన ఉత్సాహభరితాలైన మాటలు విధులా వృత్తాంతాదులు విని మేము యుద్దం చేసి రాజ్యం సంపాదించాం ఆ విధంగా మాకు క్షాత్ర క్షాత్రధర్మం ఉపదేశించి నువ్వు ఆ ధర్మాన్ని ఎలా విడిచిపెడతావు వనానికి వెళ్లవద్దు అన్నాడు మిగిలిన పాండవులు కూడా దీనంగా బ్రతిమాలారు పాంచాలి మొదలైన కోడళ్లు కూడా అనేక విధాల ఆమెను వనగమనం నుంచి విరమింపజేయటానికి ప్రయత్నం చేశారు కుంతి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు శాస్త్రధర్మం అనుసరించి మీ పరాక్రమం చూపి రాజ్యం సంపాదించండి అంటూ నేను ఉద్బోధించినది నిజమే గురువంశంలో పుట్టిన మహావీరుడైన మీరు క్షుద్ర మానవులో లేచమైన జీవితాలు గడపకూడదని నేను అలా చేశాను నేను భర్తతో కలిసి అనేక సౌఖ్యాలు అనుభవించాను యజ్ఞాలు చేశాను దానాలు ఇచ్చాను తపస్సు చేసి పతిలోకం చేరాలనేదే నా తీవ్రమైన వాంఛ నాకు మీ రాజ్య భోగాల మీద ఏమాత్రము ఆసక్తి లేదు తపస్సు చేత నా శరీరం శుష్కింపచేసుకుంటాను కురుశ్రేష్ట భీమసేనాదులతో కలిసి వెనక్కు వెళ్ళి నువ్వు ఇప్పుడు సకల భూమండలానికి అధిపతివి అందుచేత నీ బుద్ధిని ధర్మం మీద స్థిరంగా నిలుపుకో నీ మనస్సు సంకుచితం కాక విశాలంగా ఉండేటట్లు చూసుకో నివర్తస్వ కురుశ్రేష్ట భీమసేనాధిస్ ధర్మేతే ధీయత బుద్ధిర్మనస్తు మహదస్తుతే అని కుంతి ఉపదేశించింది కుంతి మాటలు విన్న పాండవులు సిగ్గుపడుతూ ఋతరాష్ట్రుడికి గాంధారికి కుంతికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శోకభరితాలైన హృదయాలతో వెనక్కు మళ్లారు ఋుతరాష్ట్రుడి గాంధారితోనూ కుంతిని వెనక్కు వెళ్లేటట్లు చేయండి ధర్మరాజు చెప్పిన మాటలు సత్యమే పుత్రుల అంత ఐశ్వర్యాన్ని పుత్రులను విడిచి ఏ తల్లైనా వనానికి వెళుతుందా రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఈమె దానవ్రతం అవలంబించి గొప్ప తపస్సు చేసుకోవచ్చు అందుచేత ఏదో విధంగా చెప్పి పంపివేయండి అన్నాడు గాంధారి ఋతరాశ్రే మాటగాను తన పక్షాన కూడా కుంతికి అనేక విధాలు చెప్పింది అయినా కుంతి వినలేదు ఋతరాష్ట్రాదులు గంగా తీరం చేరి ఆ రాత్రికి అక్కడ నివసించారు మరునాడు గంగా తీరం నుండి బయలుదేరి కేకేదేశరాజైన శతయూపుడను రాజర్షి నివసిస్తున్న ఆశ్రమానికి వెళ్లారు శతయూపునితో కలిసి ఋతరాష్ట్రుడి వ్యాసాశ్రమం చేరాడు అక్కడ వ్యాసుడు ఋతరాష్ట్రాదులకు వనవాసానికి విహితములైన నియమాలను బోధించాడు అక్కడ అందరూ తపస్సు ప్రారంభించారు రుతరాష్ట్రాదులు అక్కడ ఉండగా ఒకనాడు నారదుడు పరవతుడు దేవలుడు ద్వైపాయనుడు కొందరు సిద్ధులు శతయూపుడు రుతరాష్ట్రుడిని చూడటం కోసం వచ్చారు వాళ్లందరూ ధర్మ సంబంధమైన అనేక కథలు చెప్పుకుంటూ కొంత సమయం గడిపారు నారదుడు ఆ ఆశ్రమంలో నివసించి తపస్సు చేసి ఉత్తమ లోకాలకు వెళ్లిన కొందరు మహాత్ముల కూర్చి చెప్పి రుతరాష్ట్రుడితో రాజా ద్వైపాయునుడి అనుగ్రహం చేత నువ్వు కూడా ఈ తపోవనానికి వచ్చావు తపస్సు పూర్తి అయిన నువ్వు గాంధారి కూడా మహాత్ములు పొందిన ఉత్తమగతి పొందుతారు మీ ఇద్దరికీ భక్తితో శుశ్రూష చేస్తున్న యుధిష్ఠిర జనని కుంతి కూడా భర్త ఉన్న లోకానికి వెళుతుంది యుధిష్ఠిరుడు సనాతన ధర్మదేవుడు యుద్రుడు మహాత్ముడైన యుధిష్ఠిలో ప్రవేశిస్తాడు ఆ విషయాన్ని గూర్చి ధ్యానిస్తుండటం చేత సంజయుడు స్వర్గానికి వెళతాడు అని అన్నాడు నారదుని మాటలు విని ఋతరాష్ట్రాదులు సంతోషించారు శతయూపుడు నారదుడితో దేవర్షి నీ మాటలు వినటం చేత ఋతరాష్ట్రునికి మాకు కూడా తపస్సు మీద శ్రద్ధ బాగా పెరిగింది నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దివ్య దృష్టి సంపన్నుడవైన నువ్వు ఆయా రాజశులందరూ వెళ్లిన లోకాలను గురించి చెప్పావు గాని ఋతరాష్ట్రుడు ఏ లోకానికి వెళతాడో చెప్పలేదు అది చెప్పమని కోరుతున్నాను అన్నాడు నేను దేవలోకానికి వెళ్లినప్పుడు ఇంద్రుడు చెప్పగా ఋతరాష్ట్రుడు మూడు సంవత్సరాల తర్వాత కుబేరుడు వద్దకు వెళతాడని విన్నాను అని నారదుడు చెప్పాడు యుధిష్ఠిరాజులు అరణ్యానికి వెళ్ళుట గాంధారి కుంతి విద్రుడు సంజయుడు వనానికి వెళ్లిన నాటి నుండి పాండవులు పౌరులు కూడా చాలా శోకాక్రాంతులయ్యారు వాళ్లందరూ వనంలో ఎలా ఉన్నారో ఏమి కష్టాలు పడుతున్నారో అని అనుకుంటూ పాండవులు ఎలాగైనా తల్లిని చూడాలని నిశ్చయించుకున్నారు యుధిష్ఠిరుడు యుత్సును జౌమ్యుణ్ణి రాజ్య వ్యవహారాలు నియోగించి పెద్ద సైన్యంతోనూ అంతఃపుర స్త్రీలతోనూ బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి కురుక్షేత్రం చేరాడు యుధిష్ఠిరాజులందరూ పాదచారులై ఋతరాష్ట్రుడున్న ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ధృతరాష్ట్రాదులను చూడగానే పరిగెత్తి వెళ్లి అందరూ కూడా వాళ్లకు పాదాభివందనం చేశారు నగరం నుండి వచ్చిన వాళ్లందరూ చుట్టూ ఉండటంతో ధృతరాష్ట్రుడు ఆనందపరవశుడై తాను మళ్లీ హస్తినాపురంలో తన గృహంలో ఉన్నట్లు భావించాడు సతై పరివృతో మేనే హర్షబాష్పా విలేజాత్మానం గృహగతం పురేవ గజసాహ్వయే ఆ ఆశ్రమానికి పాండవులు వచ్చారని విని చుట్టుల ఆశ్రమాల్లో ఉన్న మూలందరూ వాళ్ళను చూడటానికి వచ్చారు వీరుడు యుధిష్ఠుడెవరు భీముడెవరు అర్జునుడెవరు నకులుడెవరు సహదేవుడెవరు ద్రౌపది అని వాళ్ళు అడగ్గా సంజయుడు వాళ్లను ఒక్కొక్కరినే చూపుతూ అందరినీ పరిచయం చేశాడు విధిష్ఠిరా మీరందరూ సుఖంగా ఉన్నారా రాజ్యపాలనం బాగా జరుగుతూ ఉన్నదా ప్రజలందరూ మీకు అనుకూలంగా ఉన్నారా అంటూ ఇంకా ఎన్నో విధాల ధృతరాష్ట్రుడు యుధిష్ఠ్యురుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు యుధిష్ఠ్యుడు రాజ్యమంతా శాంతిపత్రలతో బాగున్నదని చెబుతూ నీ తపస్సు బాగా జరుగుతున్నదా మా తల్లి ఏమీ శ్రమపడకుండా మీకు శుశ్రూష చేస్తున్నదా మా పెదతల్లి సీతాతపాదులను తట్టుకుని సుఖంగా ఉంటున్నదా పుత్రులను కూర్చి స్మరిస్తూ దుఃఖించటం లేదు కదా పాపాత్మలమైన మమ్మల్ని ఊర్చి మనస్సులో చెడు భావన ఏవీ లేకుండా ఉన్నది కదా అని ప్రశ్నించి ఏడి విదురుడెక్కడా అని అడిగాడు విదురుడు సకుశలంగా ఉన్నాడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు కేవలం వాయువు మాత్రమే భక్షిస్తూ నాడులన్నీ పైకి కనపడుతూ కృషించిపోయి ఉన్నాడు అప్పుడప్పుడు మునులకు కనపడుతూ ఉంటాడట అని ఋతరాష్ట్రుడు చెప్పుతుండగానే కొంత విదురుడు కనపడ్డాడు అతడు పూర్తిగా కుసించి శరీవశిష్ఠుడై దిగంబరుడై జుట్టంతా జడలు కట్టి ఉన్నాడు నోటిలో ఒక రాతి ముక్క పెట్టుకుని ఉన్నాడు శరీరం అంతా మురికి పట్టి ఉంది ఇతర జీవీ దిగ్వాసామలంగో వనరేణు సముక్షిత దూరంలో అతణ్ణి చూడగానే ధర్మరాజు ఒక్కడే పరిగెత్తి ఆ వైపు వెళ్లాడు అతడు దట్టమైన అడవిలోకి వెళ్లిపోతున్నాడు విదురా నేను నీకు ఇష్టడైన యుధిష్ఠిరుణ్ణి అంటూ యుధిష్ఠిరుడు అతన్ని వెంబడించాడు అతడక చెట్టు మొదట్లో ఆగాడు నేను యుధిష్ఠిరుణ్ణి అంటూ ధర్మరాజు అతడికి నమస్కరిస్తూ ఎదురుగా నిలబడ్డాడు విద్రుడు ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూశాడు విద్రుడు అలా ధర్మరాజు కేసి చూస్తూ నిలబడంగానే యోగబలం చేత అతను తేజస్సు సూక్ష్మ శరీరము కూడా ధర్మరాజు శరీరంలో ప్రవేశించాయి అతని శరీరం చెట్టు మీదకి వాలిపోయింది అప్పుడు ధర్మరాజు తేజస్సు కొన్ని రెట్లు వృద్ధి పొందింది తాను చాలా బలవంతుడు భావిస్తూ ధర్మరాజు సనాతనమైన యథార్థ స్వరూపం స్మరించాడు ధర్మరాజు అతని శరీరాన్ని అక్కడ ఉండగానే దహించాలనుకున్నాడు అంతలో ధర్మరాజ ఇతడు యతి ధర్మంలో ఉన్నాడు ఇతని శరీరాన్ని దహించకూడదు ఇతడు సాంతానికము అనే లోకానికి వెళతాడు అని ఆకాశవాణి వినబడింది ధర్మరాజు తిరిగి వచ్చి ధృతరాష్ట్రాలకు జరిగినదంతా చెప్పాడు అందరూ ఆశ్చర్యపడ్డారు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో విధిష్ఠిరా అతిథిగా వచ్చిన నీకు మేము తినే ఆహారమే ఇస్తున్నాము ఏ మానవుడు ఏ ఆహారం పూజిస్తాడో అదే ఆహారం అతిథికి కూడా ఇస్తాడు కదా అంటూ అతడిచ్చిన ఫలమూలాదులను భుజించి యుధిష్ఠరాజులు ఆ రాత్రి అక్కడి గడిపారు మరునాడు యుధిష్ఠిరుడు ఆశ్రమవాసులైన మునులకు ఇవ్వటానికే తీసుకుని వచ్చిన పాత్రలు పళ్ళ్యాలు మొదలైన వస్తువులు చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలకు వెళ్లి ఆ మునులందరికి ఇచ్చి తిరిగి వచ్చాడు పాండవులు గాంధారి కుంతి మొదలైన వాళ్లు ఋతరాష్ట్రని చుట్టూ ఉపవిష్టులై ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఇంతలో భగవంతుడైన వేదవ్యాసుడు శతయూపుడు మొదలైన ఆశ్రమవాసులు కొందరు దేవరుషులు వచ్చారు విధిష్ఠిర భీమసేనాదులు అభ్యుత్నాదులతో వాళ్ళను సత్కరించారు వ్యాసుడు వారందరి మధ్య పైన కృష్ణాజనం పరిచిన కుశాసనం మీద కూర్చున్నాడు ఋతరాష్ట్ర నీ తపస్సు బాగా జరుగుతున్నదా వనవాసానికి అలవాటు పడ్డావా పుత్ర వినాశనం వల్ల కలిగిన శోకం నిన్ను బాధించటం లేదు కదా ధర్మార్థ దృష్టి గలది మహాప్రజ్ఞావంతురాలు బుద్ధిమతి అయిన కోడలు గాంధారిని శోకం పీడించటం లేదు కదా పుత్రులను విడిచి పెద్దల శుశ్రూష చేయటం కోసం వచ్చిన కుంతి అహంకారం లేకుండా మీకు శుశ్రూష చేస్తున్నదా కర్మసుత భీమా అర్జున నకుల సహదేవుల విషయంలో నీ మనస్సు నిర్మలంగా ఉందా వీళ్లను అభినందిస్తున్నావా పరిశుద్ధమైన భావంతో జ్ఞానం సంపాదించావా ఎందుచేతనంటే ఏ ప్రాణి విషయంలోనూ వైరభావం లేకపోవటము సత్యము క్రోధం లేకపోవటము ఈ మూడు చాలా శ్రేష్టమైన ధర్మాలు ఏతీత్ర శ్రేష్టం భారత నిర్వైరత మహారాజ సత్యమక్రోధ రాజేంద్ర విధుడి విషయం తెలిసింది మాండవ్యుని శాపం వల్ల ధర్మదేవుడు విధుడిగా జన్మించాడు అతడు మహాబుద్ధి మహాయోగి మహాత్ముడు మహామనస్కుడు దేవతలలో బృహస్పతి గాని అసురులలో శుక్రుడు గాని ఇతనికి సాటిరారు ఆనాడు మాండవ్యుడు చాలా కాలం పాటు శ్రమపడి సంపాదించిన తపస్సును విజయం చేసుకుని సనాతనుడైన ధర్మదేవుడిని తిరస్కరించాడు నేను బ్రహ్మదేవుడి ఆజ్ఞ చేత విచిత్ర వీరుని భార్య జనింప వీరిని జనింపజేశాను నీ సోదరుడైన ఇతడు సనాతనుడైన నీ సోదరుడైన ఇతడు సనాతనుడైన ధర్మదేవుడే యోగులు ఇతన్ని మనసులో ధ్యానిస్తూ ధారణం చేస్తారు అందుకే ఇతనికి ధర్మ అని పేరు పండితులు చెబుతారు ఈ ధర్మదేవుని గూర్చి తపస్సు చేసిన వారిని సత్యంచేత దమం చేత శమంచేత అహింస చేత దానంచేత వృద్ధి పొందిస్తాడు ఈ ధర్మదేవుడే యోగబలంచేత యుధిష్ఠిని జనింపజేశాడు అగ్ని వాయువు ఉదకము పృథివీ ఆకాశము ఇవన్నీ యహలోకంలోనూ ఇతర లోకాల్లోనూ కూడా ఏ విధంగా ఉంటాయో అట్లాగే ధర్మపురుషుడు ఈ చరాచర జగత్తును అంతనూ వ్యాపించి ఉంటాడు తర్మ ఇముత్ర స్థిత సర్వం రాజేంద్ర్యాప్య చరాచరం ఆ ధర్మదేవుడే విద్రుడు ఆ విద్రుడే నీ ఎదుట ప్రేషుడి వలై చేతులు కట్టుకుని కూర్చున్న ఈ పాండూరాజపుత్రుడైన యుధిష్ఠిరుడు యోహి ధర్మ స విదురో విద్రోయ స పాండవ స పాండవ ప్రేష్యవస్థిత నీ సోదరుడు ఇతన్ని చూడగానే మహాయోగ వలంతో ఇతనిలో ప్రవేశించాడు నీవు కూడా నేను శ్రేయస్సు కలిగింపజేస్తాను నీ మనస్సులోని సంశయాలు ఛేదించటం కోసమే నేనిప్పుడు వచ్చాను రాజా నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావో ఏమి స్పృశించాలనుకుంటున్నావో ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నీ చేస్తాను అని వ్యాసుడు విజుర ధర్మరాజుల యదార్థ స్వరూపాన్ని కూర్చి అక్కడ ఉన్న వాళ్లందరికీ విశదీకరిస్తూ ధృతరాష్ట్రుణ్ణి కావలసిన వరాలు కోరుకోమన్నాడు వైశంపాయనుడు ఈ విధంగా చెబుతుండగా జనమేజయుడు ఋతరాష్ట్రాలను చూడటానికి ధృతరాష్ట్రాదులను చూడటానికి వనానికి వెళ్లిన పాండవులు అక్కడ ఎంతకాలం ఉన్నారు అని ప్రశ్నించాడు ఇప్పుడు నేను చెప్పినట్లు వ్యాసుడు వచ్చి రుతరాష్ట్రాదులకు విజుణ్ణి కూర్చి చెప్పిన నాటికి పాండవులు వనానికి వచ్చి ఒక మాసం అయింది అని వైశంపాయనుడు అన్నాడు ఈ విధంగా వ్యాసుడు ఏమి కావాలో కోరుకోమ్మని రుతరాష్ట్రునితో పలికి నీ మనస్సులోను గాంధారి కుంతి మొదలైన వాళ్ల మనసులలోనూ ఉన్న కోరిక నాకు తెలుసు అదేదో ఈ మహాపురుషుల సమక్షంలో చెప్పు అన్నాడు ఆ మాట విని ధృతరాష్ట్రుడు నా దుర్బుద్ధులైన పుత్రుడు ధనాశితో అనేక పాపకృత్యాలు చేశారు ధర్మాత్ములైన పాండవులను నానా బాధలు పెట్టారు భీష్మ ద్రోణాది మహాపురుషుల మరణానికి కారణం అయ్యారు ఈ విషయాలి ఈ విషయాలన్నీ స్మరించినప్పుడల్లా నా మనస్సులో చాలా బాధ కలుగుతుంటుంది అన్నాడు ధృతరాష్ట్రుడి మాటలు విన్న గాంధారి కుంతి ద్రౌపది సుభద్రా మొదలైన ఉత్తమ స్త్రీల మనస్సుల్లోని శోకం మళ్లీ కలిగినట్లయింది పుత్రశోకంతో బాధపడుతున్న గాంధారి లేచి నిలబడి దోసులు కట్టి వ్యాసుడితో అన్నది మునిపొంగవ ఈ రాజు పదహారు సంవత్సరాల నుంచి పుత్రశోకంతో సరిగా నిద్రపోవటం లేదు నా కోడళ్ళందరిలోకి అతిప్రియురాలైన ఈ ద్రౌపది మరణించిన పుత్రులను బంధువులను తండ్రి సోదరులు మొదలైన బంధువులను స్మరించి శోకంతో కుమిలిపోతున్నది కృష్ణుడు సోదరి ఈ సుభద్ర అభిమన్యుణ్ణి నా వందమంది మంది కోడళ్లు భర్తలను స్మరిస్తూ దుఃఖంతో బాధపడుతున్నారు ఇక్కడనే ఉన్న ఈ స్త్రీలందరూ తమ తమ బంధువుల కోసం దుఃఖిస్తున్నారు నువ్వు తపోబలం చేత కొత్త లోకాలను సృష్టించగలవు అలాంటప్పుడు లోకాంతరాలలో ఉన్న పుతులను రాజుకు చూపించడం నీకెంత పని లోకాసి స్రష్ఠం సర్వాం స్తపోంతరగత రా అందరి శోకము తొలిగిపోయేటట్లు అనుగ్రహించు గాంధారి ఈ విధంగా తన పుత్రుని గూర్చి చెబుతున్నప్పుడు కుంతికి రహస్యంగా పుట్టిన తన పుత్రుడు కర్ణుడు జ్ఞాపకం వచ్చాడు దూరశ్రవణ సమర్థుడైన వ్యాసమహర్షి అది కనిపెట్టి నువ్వేదో చెప్పాలనుకుంటున్నట్లు కనబడుతున్నావు అదేదో చెప్పు అన్నాడు కుంతితో అప్పుడు కుంతి పూజుడా నువ్వు నా శరుడవు నాకు అందరి దేవతలను మించిన దేవతవు సత్యమైన ఒక విషయం చెబుతున్నాను విను ఒకసారి మహాకోపస్వభావుడైన దూర్వాసుడు మా తండ్రి గారింటికి భిక్షకు వచ్చాడు ఆయనకు నేను అన్ని విధాలా సేవ చేశాను కోపగించవలసినప్పుడు కూడా కోపం చెందక పరిశుద్ధమైన మనస్సుతో సేవలు చేశాను ఆయన చాలా సంతోషించి నాకు వరం ఇస్తానన్నాడు వద్దంటే ఎక్కడ చెపిస్తాడు అని ఆ వరం తీసుకోవటానికి అంగీకరించి తీసుకున్నాను మంగళప్రదురాల నువ్వు ధర్మదేవునికి తల్లివి అవుతావు నువ్వు ఏ దేవతలను ఆవాహన చేసినా వాళ్ళు నీకు వశం అవుతారు అంటూ ఆయన అంతర్ధానం చెందాడు ఒకనాడు నేను మేడ మీద నిలబడినప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు కనపడ్డాడు అప్పుడు నేను బాల్య చేత చేస్తున్న పనిలోని తప్పు తెలియక ఆ సూర్యుణ్ణి ఆహ్వానించాను వెంటనే సూర్యుడు రెండు రూపాలు ధరించి ఒక రూపం ఆకాశం మీద ప్రకాశిస్తుండగా రెండవ రూపంతో నా దగ్గరికి వచ్చి వరం కోరుకో అన్నాడు నేను అతడికి శిరథా నమస్కరించి భయంతో వణికిపోతూ వరం ఏమీ వద్దు వెళ్లిపో అన్నాను నన్ను ఆహ్వానించడం వృధా అవటానికి వీల్లేదు అలా చేస్తే నిన్ను నీకు వరం ఇచ్చిన విప్రుణ్ణి కాల్చివేస్తాను అన్నాడు సూర్యుడు ఏ అపకారము చేయని ఆ విప్రుణ్ణి రక్షించటం కోసం నేను నాకు నీతో సమానుడైన పుత్రునియ్యి అన్నాను అప్పుడు సూర్యుడు నన్ను తేజస్సుతో ప్రవేశించి ఏమీ తెలియకుండా చేసి నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు నేను భయపడి పుట్టిన పుత్రుణ్ణి జలంలో విడిచివేశాను మూఢురాలనైన నేను నా పుత్రుడని తెలిసి కూడా అతన్ని ఉపేక్షించాను అది పాపమో కాదో నాకు తెలియదు నీకు స్పష్టంగా చెప్పాను పూజ్యుడా ఇది నా మనస్సును ఎల్లప్పుడూ కాల్చివేస్తున్నది దాన్ని నీవే తొలగించాలి అని ప్రార్థించింది కుంతి మాటల విన్న వ్యాసుడు నువ్వు చెప్పినట్లు అదంతా అలా జరగవలసి ఉంది జరిగింది నీ దోషం ఏమీ లేదు నీవు కన్యాత్వాన్ని పొందావు కదా అద్భుతమైన ఐశ్వర్యం దేవతలు ఇతరుల శరీరాలను ఆవేశించగలరు కేవల సంకల్పం చేతగాని వాక్కు చేత గాని చూపు చేత గాని స్పర్శి చేత గాని సంఘర్షం చేత గాని ఐదు రీతుల చేత పుత్రుల్ని పుట్టించగల దేవతలున్నారు సంతివనికాయాకల్పాయే వాచర్శాన్ సంఘర్షేణేతి పంచధ కుంటి దేవధర్మం చేత మనుష్య ధర్మానికేమీ దోషం కలగదు అన్న విషయం తెలుసుకో అందుచేత నీవు దీన్ని గురించి మనస్సులో ఏమీ బాధపడవలసిన పని మనుష్య ధర్మో దైవేన ధర్మేణి నృష్యతి విజానీ వేతుతే మానసోజ్వర బలవంతులకు సర్వము పథ్యమే బలవంతులకు సర్వమూ పవిత్రమే శుద్ధమే బలవంతులకు సర్వమూ ధర్మమే బలవంతులకు సర్వమూ స్వీయమే సర్వం బలవతాం పథ్యం సర్వం బలవతాం సుచి సర్వం బలవతాం ధర్మ సర్వం బలవతాం స్వకం అన్నాడు వ్యాసుడు కుంతితో ఈ విధంగా చెప్పి గాంధారితో అంటున్నాడు గాంధారి మీ అందరూ కూడా యుద్ధంలో మరణించిన బంధువులనందరినీ నిద్రపోయి లేచిన వాళ్ళను చూసినట్టు చూడగలరు యుద్ధరంగంలో వెనక్కు తెరగకుండా యుద్దం చేసిన మహాత్ములందరూ సాధారణ మానవులు కారు వాళ్ళందరూ దేవాంశలతోనూ గంధర్వ యక్ష రాక్షస దానవృష్యాదుల అంశలతోనూ పుట్టినవాళ్లు ఋతరాష్ట్రుడను గంధర్వరాజు ఈ ధృతరాష్ట్రుడిగా పుట్టాడు మరుద్గణంలోని అత్యుతుడు పాండుగా పుట్టాడు విద్రుడు యుధిష్ఠుడు కూడా ధర్మదేవుని అంశాలు కలి దుర్యోధనుడుగాను ద్వాపరుడు శకునిగానే పుట్టారు దుశాసనాధులందరూ రాక్షసులు మరుద్గణంలోని అరిందముడు గాను నరనారాయణులు అర్జున గాను జన్మించారు నకుల సహదేవులు అశ్విని సూర్యుడు కర్ణుడుగా జన్మించాడు ఆరుగురు మహారథులు వధించిన అభిమన్యుడు సోముడు ద్రౌపదితో కలిసి పుట్టిన దుష్టజ్జుమ్నుడు శుభమైన అగ్ని శిఖండి రాక్షసుడు ద్రోణుడు బృహస్పతి భాగం అశ్వత్థామ రుద్రాంశి సంభూతులు భీష్ముడు వసువులలో ఒకడు గాంధారి మనుష్యులుగా పుట్టిన దేవతలే స్వర్గానికి వెళ్లిపోయారు పరలోకాన్ని కూర్చు మీ మనసుల్లో ఉన్న భయాన్ని తొలగిస్తాను భాగీరథీ తీరానికి నడవండి యుద్దంలో మరణించిన వాళ్లందరినీ చూపిస్తాను అందరూ ఔత్సుక్యంతో నిరీక్షిస్తున్నారు వ్యాసమహాముని గంగానదిలో దిగి ఆయా లోకాలలో ఉన్న వాళ్లందరినీ ఆహ్వానించాడు అప్పుడు కురుపాండవ సేన పూర్తిగా కలకల ధ్వని చేస్తూ ఆవిర్భవించింది భీష్మ ద్రోణాదులు విరాట ద్రుపదులు ద్రుపదుని పుత్రుడు అభిమన్యువు హృతరాష్ట్ర కుమారులు కర్ణుడు దృష్టజ్మునుడు యుద్ధంలో ప్రాణాలు విడిచిన వీరులందరూ కూడా పైకి లేచారు ఋతరాష్ట వ్యాసుడు ద్రవ్యదృష్టి ఇచ్చాడు గాంధారి దివ్యదృష్టితో చూసింది ఈ విధంగా పరలోకాలకి వెళ్లిన వీరులందరూ లేచి పరస్పరము ద్వేషభావం పూర్తిగా విడిచి కలిసి ఉన్నారు తమను చూడటానికై వేచి ఉన్న బంధువులందరినీ కలిశారు ఈ విధంగా వాళ్లు ఆ రాత్రంతా గడిపి తెల్లవారేసరికి అంతర్ధానమయ్యారు ఆ వీరులందరూ వాళ్ల వాళ్ల లోకానికి వెళ్లిపోయిన తరువాత మహాముని అయిన వ్యాసుడు కౌరవుల క్షేమం కోరుతూ భర్తలు చనిపోయిన ఏ స్త్రీలు తమ పతిలోకాలకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్లందరూ శీఘ్రంగా జాహ్నవి జలంలోకి దిగండి అన్నాడు ఆ మాట వినగానే తీరం మీద ఉన్న భర్త విహీనుడైన స్త్రీలందరూ మామగారి అనుజ్ఞ తీసుకుని గంగలో ప్రవేశించి దివ్యదేహాలతో తమ భర్తలున్న లోకాలకి వెళ్ళాడు ఆ సమయంలో ధనువత్సరుడైన వ్యాసుడు ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చాడు మృతలందరినీ మళ్లీ చూడగానే అందరూ ఆనందభరితాంతరంగులయ్యారు వ్యాసానుగ్రహంచేత జనమే జయుడు తన తండ్రిని చూచుట వ్యాసుడి అనుగ్రహం చేత యుతరాష్ట్రాదులు మృతులైన కౌరవ పాండవ వీరులను చూశారని వైశంపాయను చెప్పిన వృత్తాంతం విన్న జనమేజయుడు వ్యాసమునిందుడు అనుగ్రహించి నా తండ్రిని కూడా నాకు చూపిస్తే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు అప్పుడు అక్కడే యజ్ఞశాలలో ఉన్న వ్యాస మహర్షి అనుగ్రహించి పరీక్షిత్తును అతను మరణించేనాటికి ఎలా ఉండేవాడో అలా చూపించాడు జనమేజయుడు తన తండ్రిని మహాత్మైన శమీకుణ్ణి అతని పుత్రుడైన శృంగిని ఆనాటి అమాత్యులను కూడా చూశాడు జనమేజయుడు అవభృతంలో తండ్రిని కూడా స్నానం చేయించి తాను స్నానం చేశాడు జనమేజయుడు అవభృత స్నానం చేసి జరత్కారు పుత్రుడైన ఆస్తికునితో ఆస్తిక ఈ యజ్ఞంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో జరిగాయి నా తండ్రిని కూడా ప్రత్యక్షంగా చూడగలిగాను నా శోకం అంతా తొలగిపోయింది అన్నాడు రాజా తపోనిధి అయిన కృష్ణద్వైపాయనుడు ఏ యజ్ఞంలో ఉంటాడో ఆ యజ్ఞంలో యజమానుడు రెండు లోకాలను జయించగలుగుతాడు జనమే జయ విచిత్రమైన ఆఖ్యానం విన్నావు సర్పాలను భస్మం చేసి నీ తండ్రి వెళ్లిన చోటికి పంపివేశావు నీవు సత్యం తప్పని గాన ఒక్క తక్షకుడు బ్రతికి ఉన్నాడు ఎంతో మంది మహర్షులను పూజించావు మహాత్ముడైన నీ తండ్రి ఎట్టి ఉత్తమగతి పొందాడో చూశావు మహాపురుషుల దర్శనం వల్ల హృదయ గ్రంథులన్నీ విడిపోయాయి ఎవరు ధర్మపక్షపాతులు ఎవరు మంచి నడవడికైందో ఆసక్తిగలవారో ఎవరిని చూస్తే పాపం నశిస్తుందో అలాంటి మహాత్ములకు నమస్కరించాలి ఏచరా ధర్మే సద్వృత్తరుచయశ్చయే యా దృష్వా పాపం తేభ్య కార్య నమస్క్రియ అని అంటూ అస్తీకుడు జనమేజయుణ్ణి సర్పయాగం నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నందుకు అభినందించాడు ఆ మాటలు విని జనమేజయుడు ఆస్తికుని అనుమతి పొంది యజ్ఞానికి వచ్చి ద్విజ శ్రేష్ఠులందరినీ పూజించాడు తరువాత వనవాసానికి సంబంధించిన మిగిలిన కథ చెప్పమని వైశంపాయ నురుతూ ఉత్తర పౌత్రాదులను చూసి ధృతరాష్ట్రుడు ఏమి చేశాడు అని అడిగాడు ధృతరాష్ట్రుడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత పరమర్షులు మొదలైన వాళ్లందరూ తమ తమ స్థానానికి వెళ్ళారు వ్యాసుడు ధృతరాష్ట్రునితో ధృతరాష్ట్ర పాండవుల వనానికి వచ్చి ఒక మాసం దాటింది వాళ్ళను నగరానికి పంపివేయి అన్నాడు ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితో నాయన నీ అనుగ్రహం చేత నా శోకం పూర్తిగా శాంతించింది ఇంకా మీరందరూ నగరానికి వెళ్లి రాజ్యపాలనం నిర్వర్తించండి తపస్సు చేత జీర్ణమైన ఈ శరీరం నిన్ను చూడగానే నిలబడింది ఎండుటాకు తింటూ కాలక్షేపం చేస్తున్న నీ తల్లులు కూడా ఇంకా ఎంతో కాలం ఉండరు ఇక మేం జీవించి చేయవలసింది ఏదీ లేదు కదా నాయన మీరందరూ ఇవాళ్లో రేపో వెళ్ళండి అన్నాడు యుధిష్ఠిరుడు ఋతరాష్ట్రుడితో ధర్మజ్ఞుడా నన్ను విడిచివేయవద్దు నేను కూడా మీతో ఇక్కడే ఉంటాను భీమాదులు వెళితే వెళ్తారు నేనిక్కడే ఉంటాను నీకు నా తలులకు సేవ చేస్తాను అని చెప్పి గాంధారి కూడా అవే మాటలు చెబుతూ నాకూడా రాజ్యం మీద పూర్వం ఉన్నట్లు ఆసక్తి లేదు నేను కూడా తపస్సు చేసుకుంటాను మమాపి నగ్ని రాజ్యే బుద్ధి తపస్సేవాను రక్తమే మనసర్వాత్మనా తధ అన్నాడు గాంధారి కుంతి కూడా బోధించగా బోధించగా యుధిష్ఠుడు తిరిగి నగరానికి వెళ్లటానికి అంగీకరించాడు ఆ ముగ్గురికి పాదాభివందనాలు చేసి వాళ్ల ఆశీస్సులు గ్రహించి సపరివారంగా పాండవులు అర్చనాపురం చేరారు నారదుడి ద్వారా యుధిష్ఠిరుడు ఋతరాష్ట్రాదుల మృతిని కూర్చి వినుట దాదాపు రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు నారదుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళాడు ఆయనకు ఆదర సత్కారాదులు చేసి యుధిష్ఠిరుడు మాటల సందర్భంలో వనంలో ఉన్న ధృతరాష్ట్రాదుల క్షేమాన్ని కూర్చి ఆయన్ని అడిగాడు నారదుడు యుధిష్ఠిరుడితో రాజా గట్టి గట్టిపరుచుకుని విను మీరు వనం నుంచి తిరిగి రావటానికి వెళ్లిన తర్వాత నీ తండ్రి గాంధారి కుంతి సంజయ్లతో కలిసి కురుక్షేత్రం నుండి సాగ్నిహోత్రుడై గంగాద్ధ్వారానికి వెళ్ళాడు అక్కడ నోటిలో కంకరరాయి పెట్టుకుని వాయువును మాత్రమే భక్షిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు ఆరు మాసాలలో అతడు అస్తి అస్థిమాత్ర శేషుడయ్యాడు గాంధారి నీళ్లు మాత్రం ఆహారంగా తీసుకుని తపస్సు చేసింది నీ తల్లి మాసానికొకసారి ఆహారం తీసుకోగా సంజయుడు ఆరు రోజులకు ఒకసారి ఆహారం తీసుకునేవాడు అయితే అగ్నులను మాత్రం యాజకులు హోమం చేస్తూ రక్షించారు సంజయుడు అతన్ని చేయి పట్టుకుని నడిపించేవాడు కుంతి గాంధారిని నడిపించేది ఒక రోజున ధృతరాష్ట్రుడు గంగలో స్నానం చేసి ఆశ్రమం వైపు వస్తుండగా పెద్ద దావాగ్ని చెలరేగి ఆ వనాన్నంతటినీ దహించి వేసింది ఆ అగ్ని తమ వైపు రావటం గ్రహించిన ధృతరాష్టుడు సంజయుడితో మేం తొందరగా పరిగెత్తజాలం నువ్వు అగ్ని చోటికి వెళ్లి రక్షించుకో మేం ఈ దావాగ్నిలో దగ్ధులమై సద్గతి పొందుతాం అన్నాడు అప్పుడు సంజయుడు రాజా ఈ విధంగా అగ్నిలో పని మరణించటం అనిష్టం కదా తప్పించుకునే మార్గం కూడా నాకేమీ కనబడటం లేదు ఇప్పుడేమి చేయాలో చెప్పు అన్నాడు సంజయ కావాలని ఇల్లు విడిచి వచ్చిన వాళ్లకి ఇలాంటి మృత్యు అనిష్టం కాదు జలం చేత గాని అగ్ని చేత గాని వాయువు చేత గాని అనశనం చేత గాని తాపస్సు మరణించవచ్చునని శాస్త్రంలో విధించబడింది నువ్వు తొందరగా బయటకు వెళ్ళు అని సంజయుడితో ఋతరాష్ట్రుడు అన్నాడు ఆ ముగురు కూడా తూర్పుగా తిరిగి కూర్చున్నారు సంజయుడు వాళ్లకు ప్రదక్షిణం చేసి రాజా ఆత్మధ్యానం చేసుకో అన్నాడు వ్యాసమహర్షి పుత్రుడు మేధావి అయిన ఋతరాష్ట్రుడు సంజయుడు చెప్పినట్లు ఇంద్రియాలను బిగబట్టి ధ్యానిస్తూ కర్రవలే అయిపోయాడు ఇంతలో దావాగ్ని వాళ్ల ముగ్గురుని ఆక్రమించింది సంజయుడు ఆ దావాగ్ని నుండి గంగా తీరంలో ఉన్న మునులతో ఇదంతా చెబుతూ ఉండగా నేను చూశాను అతడు అక్కడి నుండి హిమోత్పర్వతానికి వెళ్లిపోయాడు ఇది ఇలా జరిగినందుకు విచారించకు అన్నాడు ఆ దుర్వార్త వినగానే పాండవులు అంతఃపుర స్త్రీలు పౌరులు అందరూ దుఃఖార్తలే విలపించారు ఆహితాగ్ని నిత్యాగ్నిహోత్రి అయిన ఆ రాజు తాను నిత్యము హోమం చేసే అగ్నిలో కాక లౌకికాగ్నిలో దగ్ధం కావటం పాండవులకు అధికంగా శోక నారదుడు యుధిష్ఠిరుడితో రాజా వాళ్ళు లౌకికాగ్నిలో దగ్ధులు కాలేదు యాజకులు ధృతరాష్ట్రుని అగ్నిహోమం చేసి అతన్ని ఆ వనంలో ఉంచి ఎక్కడికో వెళ్లారట అప్పుడు ఆ అగ్నికే వనం అంతా దగ్ధమైనదని విన్నాను అందుచేత ఈ విషయంలో మీరు దుఃఖించకండి అని ఓదార్చాడు పాండవులు సపరివారంగా ధృతరాష్ట్రాదు మరణించిన చోటికి వెళ్ళి యథాశాస్త్రంగా ఔర్ధ్వ దేహిక కర్మలు నిర్వర్తించారుహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత సార సంగ్రహంలో ఆశ్రమవాసిక పర్వాన్ని శ్రవణం చేశాం మహాభారతంలోని ధర్మాధర్మాల సునిశ్చిత విశ్లేషణను అందుకుని ఆనందించగలిగిన వాళ్ళదే భాగ్యం చెవులున్నందుకు అదే సార్థకత మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన మహాభారత సారసంగ్రహంలో ఆశ్రమ వార్షిక పర్వాన్ని వినిపించింది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలి సుబ్బావధాని గారి కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు మహాభారత సారసంగ్రహంలో ఆశ్రమ వార్షిక పర్వం సంపూర్ణం स्वस्ति प्रजाभ्य पालय न्यायन मगेण महिषा गो ब्राह्मणे शुभमस्तु निखिनो